మాపులే మరణములు రేపులే పుట్టువులు తాపలాలు మాని విష్ణుశా చాలునంటే ఇంచుకంతే చాలును జన్మమునకు చాలకున్న లోకమెల్లచాలదు వీలినయ్యాసా వెర్రివాణి చేతిరాయి చాలునింక హరినిట్టే శరణను జీవుడా పారకున్న పశుబాలైబడలదు మనసు పారితేజవ్వనమున పట్టరాదు మీరిన నీరు కొద్ది ఎంచి చూడా చారవిడిచి దేవుని తెరనను జీవుడా తేయకున్న కర్మము శ్రీపతి సేవనే ఉండు తేయబోతే కాలమెల్లా తేనానేనా ఓయ్యా ఇది ఎల్లా ఉమి చౌతాలు చాయల శ్రీవేంకటేశు తెరనను జీవుడా